అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకూ హామీ ముసల్లియన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది అనే విషయాలు ఈనాటి శీర్షికలో మనం తెలుసుకుందాము మహాశివులారా गत कार्यक्रम महाम दीर्घकाला भरी प्रजू अल्लाह अति त्वर तीर्चे रावटा की, की सिफारस को को प्रवक्त वेवरी की प्रवक्ता मुहम्मद सल अलीवसलम सिफारसा की ओपकटार अ विषय विवरा मन तुम అయితే సిఫారసుల విషయం వచ్చింది గనక సిఫారసుకు సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో తెలిపారు లికుల్లి సాహిబుఖారి హదీస్ నంబర్ అరవై మూడు సున్నా ఐదు ప్రతీ ప్రవక్తకు అల్లాహుతాల ఒక దుయా ఛాన్స్ ఇచ్చాడు తప్పకుండా దానిని స్వీకరిస్తానని కూడా వారికి శుభవార్త తెలిపాడు అయితే గత ప్రవక్తలందరూ కూడా ఆ దువాహలోకంలోనే చేసుకున్నారు అది వారికి స్వీకరించబడినది కూడా అయితే ఇలాంటి దువా నాకు ఏదైతే ఇవ్వడం జరిగిందో నేను నా అనుచర సంఘం యొక్క సిఫారసు ప్రళయ దినాన చేయడానికి నేను అక్కడి గురించి దాచి ఉంచాను ఇహలోకంలో ఆ దువా నేను చేసుకోలేదు ప్రళయ దినాన నా అనుచర సంఘం యొక్క సిఫారసు చేయడానికి నేను దానిని అలాగే భద్రంగా ఉంచాను అల్లాహోకి మహాశివులారా అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి జీవితాన్ని చదవండి ఆయన సర్వమానవాళి కొరకే కాదు ఈ సర్వ లోకాల వైపునకు కారుణ్యమూర్తిగా ఏదైతే పంపబడ్డారో ఆయన తన అనుచర సంఘం గురించి ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎంతగా చింతిస్తారో అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్ధమవుతున్నారో ఆ ప్రవక్త సల్ అల్లాహుస్లం వారిని ఈరోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద చల్లే ప్రయత్నం ఎందరో చేస్తున్నారు కానీ మనం మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మివేస్తే సూర్యునికి ఏదైనా నష్టం చేకూరుతుందా మహాశైలారా ఇలాంటి దయామయా దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లన్ని ఆయన బాటను అనుసరించి ఆయన చూపిన విధానాన్ని అనుసరించి మన జీవితం గడిపితే మనమే ధన్యులవుతాము మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు సునన్ అబి దావుద్ హదీ నంబర్ నలభై షఫాతిలి అహ్లీల్ కబాయి ఉమ్మతి ప్రళయ దినానా ఎవరైతే ఈ లోకంలో విశ్వాసం ఉండి కొన్ని ఘోర పాపాలకు గురి అయ్యారో వారికి కూడా నా సిఫారసు లభిస్తుంది అయితే ఎవరెవరికి ప్రవక్త సల్లూ అలీ వసల్లం వారి యొక్క సిఫారసు లభించవచ్చునో మరికొన్ని సహి హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము సహీ ముస్లిం హదీస్ నంబర్ మూడు వందల ముప్పై మూడులో హజరత్ అనసరద్ అల్లాహు ప్రవక్త సల్ అల్లాహు అలూ వసలం తెలిపారు ప్రళయదినాన తీర్పు మరియు ఆ మహామైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశనం జరుగుతుందో ప్రవక్త సల్ల వసల్ చెప్పారు ఆతి బాబల్ జన్నతి యోమల్ కియామ ఫె ఫలు ఖాజిన్ మన్ అంత ఫుల్ మహమ్మద్ నేను స్వర్గం ద్వారాకి వస్తాను స్వర్గపు యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరుతాను అప్పుడు స్వర్గపు దారంపై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరెవరు అని అడుగుతాడు నేనంటాను మొహమ్మద్ అప్పుడు అతను అంటాడు బిక ఉమిర్ తు లా అఫ్ తహు లి అహదిన్ నీ గురించే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలి అని నాకు అనుమతించడం జరిగింది నాకు చెప్పడం ఆదేశించడం జరిగింది నీకంటే ముందు ఎవరికొరకు కూడా ఈ ద్వారం తెరవకూడదు మరో లేఖనంలో ఉంది అన అవ్వలు షఫీ ఎన్ఫిల్ జ స్వర్గ ప్రవేశానికై సిఫారసు చేసే వారిలో అందరికంటే తొలిసారిగా నేనే సిఫారసు చేస్తాను ఈ విధంగా షఫాత్ ఉగుమా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైవసం అందరికంటే ముందు ప్రవేశిస్తారు వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు మూడవ సందర్భం ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారు సిఫారసు చేస్తారో వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ చివరి గడియే వరకు కూడా ఆయన మరణ వేదనకు గురి అయ్యే వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారికి ఆయన తోడు లభించింది కానీ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు ఇస్లాం ధర్మానికి సపోర్ట్ చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసలంని ఆదుకున్నారు అల్లా దయ తర్వాత ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దామన్నటువంటి దురాలోచనకు కూడా వెనకాడలేదు కానీ అల్లాహ తర్వాత అబు తాలిబ్ను చూసి వారు ధైర్యం చేయలేకపోయేవారు అయితే అబు తాలిబ్ చివరి సమయంలో మరణ ఉన్నారు ప్రవక్త సల్లల్లాసలం అప్పుడు కూడా ఆయన వద్దకు వెళ్ళి వినతండ్రి మీరు తప్పకుండా లా ఇల్లాహ ఇల్ల అల్లాహ చదవండి కనీసం ఒక్కసారైనా చదవండి నేను అల్లాహ వద్ద నీ గురించి సిఫారసు చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఆయన శ్వాస వేయకి ముందు నేను నా తాత ముత్తాతల ధర్మంపై ఉన్నాను అని అంటారు అందువల్ల ప్రఫక్త సల్ల అలిసం వారికి చాలా బాధ కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది అల్లాహు తాల ప్రవక్త సల్లల్లాహు అలైవసం వారికి ఒక రకమైన ఓదార్పు ఇస్తారు ఇది కూడా ఒక రకంగా ప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం వారి గురించి ఒక గొప్ప విశిష్టత అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైవసం వారి యొక్క సిఫారిసు వల్ల అబూ తాలిబ్కి నరకంలోని శిక్షలో కొంచెం తగ్గింపు జరుగుతుంది కానీ లో నుండి మాత్రం బయటికి రాలేరు ఆ తగ్గింపు ఏదైతే జరుగుతుందో అది కూడా ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ఆ విషయాన్ని గమనించండి ప్రవక్త తన బంధువుల సిఫారసు చేసుకొని త అన్న మాట కాదు అదే హదీసులో సహ్ బుఖారి హదీస్ నంబర్ పద్నాలుగు మరియు సహై ముస్లిం మూడు ప్రవక్త సలల్లాహులేస్లం వారు తెలిపారు నేను సిఫారసు చేసినందుకు అల్లాహుతాల ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో ఆ శిక్ష ఎలాంటిది ఆయన చీలమండలాల వరకు నరకం యొక్క అగ్ని దాని మూలంగా మెదడు కూడా అందులో మెదడు ఉడుకుతున్నట్లుగా వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేకపోతారు మహాశైలారా నాలుగో సందర్భం నాలుగో సందర్భం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైస్లం వారికి ప్రత్యేకంగా ఒక సిఫారసు యొక్క హక్కు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అది ఎలాంటి లెక్క తీర్పు లేకుండా శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించడానికి సిఫారసు చేయడం దాని యొక్క వివరాలు సహెబ్బుఖారి హదీథ్ నంబర్ నలభై మూడు నలభై మూడు సహై ముస్లిం రెండు ఒక హదీథ్లో ప్రవక్త సల్లల్లాహు అయిలం తెలిపారు ఆ రోజున నేను చాలాసేపటి వరకు సజ్జాలో పడి ఉంటాను అల్లాహుతాల ఓ మహమ్మద్ నీ తల ఎత్తు అని అంటాడు నేను తల ఎత్తుతాను అప్పుడు అల్లాహుతాలా సల్తోఅత సల్తోఅత ఇది మరోసారి నువ్వు అడుగు నువ్వు అడుగుతున్న విషయం నీకు ఇవ్వడబడుతుంది మరి నీ సిఫారసు చేయి నీ సిఫారసు స్వీకరించబడుతుంది అప్పుడు నేను నా తలెత్తి ఓ అల్లాహ్ ఓ నా ప్రభువా నా అనుచర సంఘం నా అనుచర సంఘం నానుచర సంఘం అని నేను అంటాను అప్పుడు యా మొహమ్మద్ అద్ఖిల్మిన్ ఉమ్మతిక మల్లాబిల్ జ మొహమ్మద్ నీ అనుచర సంఘంలో ఇంతమందిని ఎలాంటి లెక్క తీర్పు శిక్షా ఏమీ లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింపచేయు అల్లాహోకారం అల్లాహ నన్ను మిమ్మల్ని మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు ఆ స్వర్గపులోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక మహాశివులారా ఇంత గొప్ప విషయం अच्छे अवक्ता सल वसलम वेपार अल्ला मो शुभवार अदेमंटे इलां शिशा तीर् लेकिन प्रवेश वारी प्रत्येक यार वार तलचुक द्वारा वो प्रवेश प्रवक्ता महानीय मोहम्मद सल अल्लम वारी ప్రత్యేకంగా ఈ నాలుగు రకాల సిఫారసులు ఇవ్వబడతాయి ఇవే కాకుండా ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహు తాలా వేరే సందర్భాలలో సిఫారసు చేసే అటువంటి హక్కు ఇస్తాడు మరియు వారికి సిఫారసు విషయంలో ఒక హద్దును కూడా నిర్ణయించడం జరుగుతుంది వారు సిఫారసు చేస్తారు అల్లా వారి సిఫారసును అంగీకరిస్తాడు కూడా అలాంటి సిఫారసుల్లో ఒకటి ఎవరైతే విశ్వాసం ఉండి తౌహీద్ ఉండి మరియు నమాజులు చేస్తూ ఉన్నారో నమాజును విడనాడలేదో కానీ వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో అల్లా తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తర్వాత అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్స్లం వారికి మరికొందరు ప్రవక్తలకు మరికొందరు పుణ్యాత్ములకు సిఫారసు హక్కు ఇస్తాడు వారి సిఫారసు కారణంగా అల్లాహుతాల ఆ నరక వాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు దీనికి సంబంధించిన హదీసులు ఎన్నో ఉన్నాయి కానీ సహీ ముస్లింలో హదీ నంబర్ రెండు వందల అరవై తొమ్మిది హజరత్ అబూ సయీద్ ఖుదీర్ రజల్లా అతను ఉల్లేఖించారు ప్రళయ దినాన విశ్వాసులు కూడా సిఫారసు హక్కు ప్రవక్త మోసలసిన వారికి లభిస్తుంది ప్రవక్తలకు లభిస్తుంది అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు పుణ్యాత్ములైన విశ్వాసులు వారు అల్లా రబ్బుల్ ఆలమీన్తో సిఫారసు చేస్తూ ఉంటారు ఓ అల్లాహ్ నరకంలో కొంతమంది పడి ఉన్నారు కాను యసు నూసల్లు వైజ్జూన్ వారు మాతో ఉపవాసాలు పాటించేవారు మాతో పాటు వారు నమాజ్ చేసేవారు మాతో పాటు వారు హజ్ చేసేవారు కానీ వేరే కొన్ని కారణాల వల్ల వేరే కొన్ని పాపాల వల్ల నరకంలో వచ్చి పడి ఉన్నారు అల్లా వారిని కూడా నీవు నీ దయతో బయటికి తీసయ్యా అల్లా అని వారు కోరుతారు అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది హదీలో ఉంది వారు నమాజు చేస్తూ ఉండేవారు గనక వారు చేసే సజ్దాల యొక్క గుర్తు వారి నొసటిపై ఉంటుంది ఆ నొసటి భాగాన్ని నర్కాగ్ని ఏమాత్రం నష్టపరచదు అల్లాహ్ ఆ సందర్భంలో మీరు ఎవర్ని వారిలో గుర్తుపట్టగలుగుతారో వారిని బయటికి తీయండి అయితే వారు ఎలా గుర్తుపడతారు నరకంలో కాలిన తర్వాత వారు మారిపోతారు కదా కానీ తౌహీద్ యొక్క శుభం వల్ల నమాజు సరి విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు ఫతుహర్రము సువరు హుమాలన్నార్ వారి యొక్క ఆ ముఖాలను అగ్నిపై నిషేధింపబడినది గనక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం కూర్చలేదు గనక వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా కేవలం కలిమ చదువుకుంటే సరిపోదు ఏ ఒక్క నమాజ్ను కూడా విననాడకూడదు నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది ఆ నమాజ్ యొక్క అల్లా దయ తర్వాత నమాజ్ యొక్క శుభాల వల్లనే వారి యొక్క ముఖాలు నరకంలో కాలకుండా నరకం అగ్నిలో ఉన్నా కానీ నరకగుండంలో ఉన్నా కానీ ఎలాంటి మార్పు అనేది ముఖాల్లో రాదు అల్లాహోద ఈ విధంగా ఫైహ్ రిజూ నహల్ఖన్ కథీరా ప్రవక్తలు ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాతో సిఫారసు చేసి ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు ఆ తర్వాత అల్లా అంటాడు షఫాల్ మూష అల్లం యబము దైవదూతలు సిఫారసు చేశారు ప్రవక్తలు సిఫారసు చేశారు విశ్వాసులు సిఫారసు చేశారు ఇక మిగిలి ఉన్నది కేవలం ఆ కరుణామయుడైన అందరికంటే ఎక్కువగా కరుణించే ఆ కృపాశీలుడు మాత్రమే మిగిలి ఉన్నాడు అప్పుడు అల్లాహుతాల తన పిడికిడిలో నరకంలో నుండి ఒక పెద్ద సంఖ్యను తీస్తాడు బయటికి వారు వేరే ఇంకా ఏ సత్కార్యాలు చేయలేక ఉంటారు ఈ విధంగా మహాశివులారా అల్లాహుతాలా ప్రవక్తలకు దైవదూతలకు విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారి సిఫారసు చేయడానికి అధికారం హక్కు ఇచ్చి ఉంటాడు మరివారి సిఫారసును సిఫారసును ఎంతో ఎంతోమంది నరక వాసులను నరకం నుండి బయటకి తీస్తాడు దీనికి సంబంధించిన మరొక హదీస్ మీరు గమనించండి అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త సల్లల్లాహు అలైవసం బోధించారో దానిపై దృష్టి ఈ హదీ సునన్ తిరిమిదిలో ఉంది హదీస్ నంబర్ ఇరవై నాలుగు నలభై ఒకటి ప్రవక్త తెలిపారు నా ప్రభు వైపు నుండి అతానియ్యుఖిల్మ్మతి అల్లా వైపు నుండి నా వద్దకు వచ్చే ఒక వ్యక్తి వచ్చాడు మరియు నాకు చాయిస్ ఎన్నుకోండి అని చెప్పాడు ఏమిటి నీ అనుచర సంఘంలోని సగం మందిని స్వర్గంలో చేర్పిస్తారని లేదా నీకు సిఫారసు యొక్క హక్కు కావాలా అని ఫ్తర్ తు షఫా అయితే నేను సిఫారసు యొక్క బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను ఆ తర్వాత చెప్పారు అయతే ఈ నా సిఫారసు ఎవరికి లభిస్తుందంటే ఎవరైతే అల్లాతో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో అలాంటి వానికే నా ఈ సిఫారసు ప్రాప్తమవుతుంది అల్లాహో ఇంతకుముందు హదీస్లో సై ముస్లింలో గమనించారు కదా వారి యొక్క ముఖాలను అగ్ని ఏమాత్రం కాల్చదు మార్చదు అని అది నమాజ్ యొక్క శుభం మరియు ఆ విశ్వాసులు అంటారు ఈ నరకవాసులు మాతో నమాజ్ చేసేవారు హజ్ చేసేవారు ఉపవాసాలు ఉండేవారు అంటే ఈ ఇస్లాం యొక్క ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో లా ఇలాహల్లా మహమ్మద్ రసూలుల్లా యొక్క సత్యమైన సాక్ష్యం నమాజ్ చెయ్యడం ద్విధిదానం చెల్లించడం ఉపవాసాలు పాటించడం శక్తి ఉన్నవారు హజ్ చేయడం ఇది ఎంత ప్రాముఖ్యత గల విషయమో గమనించండి మరియు ఈ శీర్షిక ఇక సంపూర్ణం కాలేదు తర్వాయి భాగంలో కూడా దీని కొన్ని మిగతా విషయాలు మనం విందాము అల్లా తాల మనందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయుగాక అస్సలం అయికు వరహతుల్లాబర్కత